మూడు వందల అరవై ఐదు అనురేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని ప్రణుతించువారు హరినామములని సంధ్యాది విధులనరించు పరిపూర్ణమతులు వో బ్రాహ్మలు హరిమంత్రవేద పారాయణులు హరిభక్తి పరులైన వారు ఓ బ్రాహ్మలు ఏవి చూచినను హరిన్నిటాగలడనుచు భావించు వారు ఓ బ్రాహ్మలు దేవకీనందనుడే దేవుడని మతి తెలియ పావనులు వారు ఓ బ్రాహ్మలు ఆది నారాయణుని ననయం యాత్మ పాదు కులిపిన వారు బ్రాహ్మలు వేదరక్షకుడైన వెంకటగిరీశ్వరుని పాదసేవకులు ఓ బ్రాహ్మలు